యూనిట్ ఫైవ్ లెసన్ నైన్టీన్లీకం నాది దీని ఖరీదెంత ఒక రూపాయి కొత్త సంచి ఇది రామూర్తి సంచి కాదు ఇది నా సంచి ఈ సంచి మీద అవును నాది దీని ఖరీదెంత పదహారు రూపాయలు మరి రామూర్తి సంచి ఏది ఆ పాత సంచి రామ్మూర్తిది దాని కరీదు పదిహేను రూపాయలు అవును ఈ సంచి మీది ఆ సంచి రామ్మూర్తిది ఎవరి పుస్తకం ఇది ఎవరి పుస్తకం నాది నాది దీని ఖరీదెంత దీని ఖరీదెంత ఒక రూపాయి ఒక రూపాయి ఇది ఎవరి సంచి ఇది ఎవరి సంచి ఏ సంచి ఏ సంచి ఈ కొత్త సంచి ఈ కొత్త సంచి ఇది రామూర్తి సంచి ఇది రామ్మూర్తి సంచి కాదు ఇది నా సంచి కాదు ఇది నా సంచి మీద మీద దీని ఖరీది ఎంత పదహారు రూపాయలు పదహారు రూపాయలు మరి రామ్మూర్తి సంచి ఏది మరి రామ్మూర్తి సంచి ఏది ఆ పాత సంచి రామ్మూర్తిది ఆ పాత సంచి రామ్మూర్తిది దాని కరీదు పదిహేను రూపాయలు దాని ఖరీదు పదిహేను రూపాయలు అవును అవును ఈ సంచి మీది ఈ సంచి ఆ సంచి రామ్మూర్తిది ఆ సంచి రామ్మూర్తిది రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ ఈ ఇల్లు మీది ఈ ఇల్లు మీది ఆ ఇల్లు రామ్మూర్తిది ఈ పుస్తకం నాది ఈ పుస్తకం నాది మీ సంచి ఏది మీ సంచి ఏది ఈ సంచి మీది ఈ సంచి మీది ఆ సంచి నాది ఆ సంచి నాది బిల్ప్డ్ర నాది నాది పాత పాతసంచ పాత సంచినాది ఆ నాది అవును నాది పాతసంచు రూపాయి ఖరీదు రూపాయి రూపాయి కలం కలం ఖరీదు రూపాయి కలం ఖరీదు రూపాయి కొత్త కొత్త కలం ఖరీదు రూపాయి కొత్త కలం ఇది సూషన్ డ్రిల్కం నా ఇది నా పుస్తకం కొత్త కొత్త పుస్తకం పాత ఇది పాత పుస్తకం ఎవరి ఇది ఎవరి పుస్తకం మన ఇది మన పుస్తకం ఈ సంచి రామ్మూర్తిది లీలావతి. ఈ సంచి లీలావతిది. ఈ ఇల్లు ఇల్లు మీరు. ఈ మీది. ఆ పుస్తకం గిరిజది నేను ఆ పుస్తకం నాది ఆ కలం కమలది శ్యామల ఆ కలం శ్యామలది ఆ కుర్చీ కృష్ణుడిది ప్రిన్సిపాల్ ఆ కుర్చి ప్రిన్సిపాల్ది ట్రాన్స్ఫర్మేషన్ డ్రెల్ ఇది రామ్మూర్తి సంచి ఈ సంచి రామ్మూర్తిది ఇది నా సంచి ఈ సంచి నాది అది మీ పుస్తకం ఆ పుస్తకం మీది ఇది మాస్టర్ కుర్చీ ఈ కుర్చీ మాస్టర్ది ఈ సంచి నాది ఏ సంచి నీది ఆ ఇల్లు రవిది ఏ ఇల్లు రవిది ఈ గడియారం నాది ఏ గడియారం నీది ఆ గది ప్రిన్సిపాల్ది ఏ గది ప్రిన్సిపాల్ది